కీర్తన ఐదు వందల పదిహేను వెడలె వెడలెనదె వీధుల వీధుల తొడికి దైత్యులను తుంచగను కోటి సూర్యులొక గూటువ కూడుక చాటువ మెరసేటి చక్రము ఘాటపు వేవేలు కాల రుద్రులటు నీటున దొలకేటి నివిడ చక్రము ప్రళయకాలముల బడబాగ్నునలుకు చెలమరి ప్రతాపచక్రము కలకల రవముల కాలభైరవలు కలసి మెలంగేటి గండచక్రము యమసహస్రములనంతమేకమై సమరము గెలిచేటి చక్రము అమరచు శ్రీవెంకటాధిపుకరమున దెమలకయుండేటి దివ్యచక్రము